దీని ఆటోమేటన్ అని అంటారు అదొక టెక్నికల్ టర్మ్ ఆటోమేటన్ టివో అని సో ఈ ఆటోమేటన్ అనే మెకానిజం మనస్సులో ఉంటుంది ఆ మెకానిజం మీద పెట్టేస్తుంది సో ఇది విమానం నడిపేపుడు ఆటో పైలట్ లో పెట్టినట్టు అదో దృష్టాంతం ఇంక మళ్ళీ అలాంటివి చాలా దృష్టాంతాలు ఉంటాయి ఆటో పైలెట్ లో పెట్టేట్టు అదే నడుచుకుంటూ పోతుంది వీళ్ళు నిద్రపోవచ్చు భోజనం చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మనస్సు కూడా అలా చేస్తుంది ఆ విధంగా నడుస్తూ ఉంటుంది సాధనలు అన్నీ అలా నడుస్తాయి యాంత్రికంగా నడుస్తాయి దానివల్ల ఏమవుతుందంటే మీరు కనుక ఇది యాంత్రికంగా నడుస్తుంది అని దీంట్లో అనేక దోషాలు ఉన్నాయి ఏవి కోటతో ముందు చెప్తున్నా ఇది యాంత్రికంగా నడుస్తుంది అనుకోండి ఆ పోన్లే మాల తిప్పేసాం కదా మాల ఒకటి ఉంటుంది ఈ మాల అది జపానికి సహకరిస్తోందా లేకపోతే వ్యతిరేకిస్తుందా దానికి ఆపోజిట్ అవుతుందా కూడా చెప్పడం కష్టం సో మాలన్నది ఒక లక్ష్యం ఒక నంబరు కోసం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దానికి ఉండి విలువ దానికి ఇప్పుడు మాలకు విలువ లేదని నేను అన్నాను అనుకోండి తప్పు తప్పు ప్రపంచం అంతా మాల వేసుకుంటుంటే నేను అలా ఎందుకు అంటాను దానికి ఉండి విలువ దానికి ఉంటుంది ఇదో నూట ఎనిమిది అని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు లక్ష్యం లేకపోతే అసలు ఏమీ చేయడం అంతకన్నా ఏం కదా కానీ ఈ మాల అదే మీకు అదే మాల అది ఆపోజిట్ కూడా ఒక ఇప్పుడు నెక్లెస్ మంచి వజ్రాల నెక్లెస్ పెట్టుకునే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఎప్పుడు వస్తాను నేను నెక్లెస్ దృష్టి అంతా చెప్తూ ఉంటాను ఏమనుకోకండి సో వజ్రాల నెక్లెస్ పెట్టుకుని వెళ్తే అడ్వాంటేజే డిసడ్వాంటేజా డోనో హోతా ఇప్పుడు పార్టీ నడుస్తున్నంతసేపు ఈ నెక్లెస్ మీద కిరణాలన్నీ పడి ధగలాడుతూ అందరూ చూసి అబ్బా అనుకుంటే అది అడ్వాంటేజ్ పార్టీ అయిపోయిందరూ ఇంటికి వచ్చేవాడు అది బాబు ఎవడైనా దారిలో ఆ చీకట్లా ఉంది అక్కడ ఎవరైనా రౌడీలు వాళ్ళు ఉంటారా ఈ దోపిడీ దొంగలు ఎవరైనా ఉంటారా అది ప్రశ్న అడుగుతున్నాడంటే ఇప్పుడు ఈ డిసడ్వాంటేజ్లోకి వచ్చింది చూసారా ఒకే వస్తువు అడ్వాంటేజ్ అవుతుంది డిసడ్వాంటేజ్ అవుతుంది అలాగే ఈ మాల ఇది అడ్వాంటేజ్ ఒక లక్ష్యం కోసం కానీ ఇప్పుడు అది డిసడ్వాంటేజ్ కూర్చుంటున్నాయి మెకానికల్గా పూర్ణమ శివాయ నోరు అంటూ ఉంటుంది వేళ్ళు ఉంటుంది అందుకోసమే మేరు అనే ఉపసపెట్టారు అరే బాబు మెకానికల్గా నడుస్తుంది రా దీన్ని కొంచెం సెటిఫైట్ చేసుకోవాలని తక్కువ ఎందుకంటే ఆ స్పర్శలో మార్పు వస్తుంది ఆ మెయిన్ నూట ఎనిమిది అయ్యేప్పటికీ ఆ ఫ్లోకి ఒక చిన్న ఆటంకం వస్తుంది స్పర్శలో దాంతో మనస్సు తక్కువ మంది మేలుకుంటుంది ఎక్కడి నుంచో వెనక్కి వస్తుంది ఓ మాల అయిపోయింది మాలా పూరా హోదా ఒకసారి నేను జపం ఫియర్స్గా జపం చేసేస్తున్నా చేసేస్తుంటే మా నాయనగారు ఆయన నేను తెల్వభావం వచ్చి జపం చేసేస్తున్నాను ఆయన అప్పుడే లేచారు లేచి పడుకోకుందుకు వెళ్తూ ఎలా సంఖ్యాపూరణం చేస్తున్నట్టున్నాడు అయితే నెంబర్ అంతే సహస్రగాయత్రి అనమాట శాస్త్రగాయత్రి ఇస్తే టార్గెట్ గొప్ప గొప్ప సహస్రగాయత్రి చేసేసి దళనం చేసి పడిపోవడం ఏదో అలాంటిది ఏదో టార్గెట్ సంఖ్యాపూర్ణం చేస్తున్నట్టున్నాయే అనేసి వెళితే తర్వాత నేను మళ్ళీ అది ఒక ఇట్ ఇట్ బ్రింక్స్ అవుట్ ఏ థాట్ ప్రాసెస్ అనమాట తర్వాత అడిగాను ఏంటో అలా ఎందుకన్నారు అంటే చూడు శాస్త్రగాయత్రి చేయడం అనే లక్ష్యం చాలా బాగుందప్ప దాంట్లో సందేహం లేదు కానీ సంఖ్య హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ నెంబర్ ఫినిష్ చేసేసి లేచకపోవడం అనే యాటిట్యూడ్ ఇది ద్వారా అవదయాది కాబట్టి సహస్రం కాక నూటెనిమిదైనా మనస్సు తేమి ఏకాగ్రము సో చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా విశ్వరాధిరామ వినురవేమ అని ఏదో ఉన్నదండి బాండశుద్ధి లేని పాకమేళ చూడండి ఎంత బాగ్యత భాండశుద్ధి లేని పాకమేళ పాకం అంటే వంట సో అలాంటిది ఇంకోటి ఇక్కడ ఏదో ఉంది పద్యం ఆత్మశుద్ధి లేని ఆచారం కాదు ఆత్మ అంటే దేహం ఆత్మ అంటే దేహం చిత్తం తర్వాత వస్తుంది కదా ఆత్మ కూడా చిత్తం అనర్థం చెప్తే మళ్ళీ చిత్తశుద్ధి దగ్గర తో వస్తుంది వీడు ఆచారం చేసేస్తాడు అంటే వీడు మడిబట్టి అంటాడు ఇదంటాడు అదంటాడు కానీ స్నానం సరిగ్గా చేయదు మట్టి సరిగ్గా పోలేదు ఇంకా ఇంకా తల్లలో పేలు అలాగే ఉన్నాయి కానీ మడిపెట్టంటాడు సో ఇలాంటి వేషాలు చూసే చెప్పాడు ఆయన ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి అంటే దేహశుద్ధి అని అర్థం దేహశుద్ధి లేని ఆత్మ ఆనెందుకు ఆత్మ ఎందుకు వాడ దేహం ఎందుకు వాడకూడదు అంటే రైమ్ కోసం ఆత్మశుద్ధి లేని ఆచారమదీయేల ఆ భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా విశ్వదాధిరామ వినుర వేమ ఎవరివేర్ మీరు రైమ్ కుదుర్తుంది అందుకోసం ఆని పెట్టారు అన్నమాట కాబట్టి ఏదో మెకానికల్గా ఫినిష్ చేసేసామో ante phone la some something is better than nothing ane principle ki paraku ostundi but something is not enough always idro bhojanamlo something is better than nothing antara andro subramanga pappu pulusu panjabhaksha parmanalu sakramanga undalu gaane phone la ne something is better than nothing antara andro goda tom gelli idli ardham chesaru anukondi vadu idli pachadi icche sambarante sambar ledante అదేమైతే క్వశ్చన్ చేస్తారు కానీ లే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అనుకుంటారా అనుకో అలాగే ఆధ్యాత్మ జీవనంలో కూడా పోనీలే మాల తిప్పాడు పోనీ అంతకే సంతోషం అంటే అలా ఇలా ప్రోగ్రెస్ ఉండాలి కదా కాబట్టి మెకానికల్గా యాంత్రికంగా ఉండడం అన్నది అది అభ్యాసానికి విరుద్ధం అది అభ్యాసం అంటే సమాన ప్రత్యయా వృత్తి ఓ నమ శివాయమ శివాయ ఓ నమ శివాయ అలాగా అలా ఎన్నిసార్లు ఆ మంత్రాన్ని చెప్పిస్తే అన్నిసార్లు మనస్సు దాని అందే ఏకాగ్రమై ఉండాలి అది లక్ష్యం దీని గురించి ఈ లక్ష్యాన్ని సరళంగా అనుకున్నాము అది నేను కొంచెం వివరిస్తాను ఎందుకంటే ఇవాళ ప్రాక్టికల్ థింక్ కదా చూడండి మనస్సు ఉండదు కాబట్టి మనస్సు చెదిరిపోతూ ఉంటుంది అంటే ఫెయిల్ అయింది అనమాట మనస్సు చెదిరిపోయిందంటే ఫెయిల్ అయింది కదా ధ్యానం ఇప్పుడు ఆయన శక్తిపాతం చేస్తానంటాడు ఇలాగ ఈ బొట్టణులు ఎక్కడ పెట్టినొక్కేసి ఇంకోవేలు ఎక్కడ పెట్టినొక్క ఇప్పుడు ఏమైందంటే ఏమీ అవలేదంటే ఆయన వేలమొహం వేస్తాడు మనం వేలమొహం వేయాలి ఏమీ అవ్వదు కానీ ఏదో అయిపోయిందని ఉనికి ఒక ఆవేశం తెచ్చేసుకుని ఏదో అయిపోయింది అనుకుని యూ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ యూ హెవ్ టు బిలీవ్ ఇన్ సంథింగ్ నాన్ ఎగ్జిస్టెంట్ ఏదో చేసి కొంత హడాకేసి కొంత బ్యాండ్ అని అలా చేయొచ్చు ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ కొంత బ్యాండ్ అనేది తీసుకొచ్చి ఇలా ఇలా ఏదో చేస్తే ఆహా సంథింగ్ ఈజ్ హ్యాపినింగ్ అని ఫీలింగ్ వస్తుంది So it is not like that. Anyway, I said that, why I said that, I don't know. It's okay. Because here, the manas is <laughs> automatically fixed. It's not a mechanism, it's not a mantra, it's not a mantra. Manas is a good thing. If you are good, if you are good, if you are good, you are good. You are good. You are good. You are good. You are good. You are good. కాబట్టి మనస్సే అలాగే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి కొన్ని తప్పు పనులు చేయకూడదు ధ్యానంలో చెప్పానైనా మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏమిటంటే ఈ మనస్సు నా చెప్పిన మాట వింటలేదు అని చికాకు పడరాదు ఫ్రస్ట్రేట్ అవ్వరాదు ఫ్రస్ట్రేషన్ ఇస్ ది నిమి ఫర్ ధ్యాన అని ఇందాక నేను చెప్పిన ప్రిన్సిపల్ ఫెయిల్యూర్ ఇస్ బెటర్ దాన్ సక్సెస్ ఫెయిూర్ హియర్ ఈజ్ బెటర్ దాన్ సక్సెస్ దే కాబట్టి ఫెయిల్యూర్ కూడా ఒక వాల్యూ ఉంది ఎక్కువ ఒక వాల్యూ ఉంది దీన్ని సప్త వడ న్యాయము అంటారు ఇప్పుడు ఏడు వడలు తిన్నాడా ఏడు వడలు తిని కడుపు నిండింది అద్దాడు ఇప్పుడు కడుపు నిండిందని ఎప్పుడు అన్నాడు ఏడో వడ తిన్న తర్వాత అన్నాడు కాబట్టి ఇప్పుడు కడుపు నిండింపజేసింది ఏడో వడ అంటే అది కరెక్ట్ కాదు మొదటి వడ నుంచి కూడా కడుపు నిండుతో నిండుతో నిండుతో వచ్చి ఏడో వడలో కడుపు నిండింది కాబట్టి మొదటి వడకి వాల్యూ ఉందా లేదా నేను అసలు అక్కడ పాయింట్ ఏమిటంటే వాడు వడ ఖరీదంట అంటాడు అంటే మీరు కడుపు నిండా తినొచ్చు మీరు వడ చాలా బాగుంటుంది వడ రెండు రూపాయలు వాడు అంటాడు ఈయన ఏడు వడలు తిని రెండు రూపాయలు ఇస్తాడు అంటే అలా కుదరండి రెండు రూపాయలు కడుపు నుండి నువ్వు చెప్పే నిండిందా నిండింది ఎప్పుడు నిండింది ఏడో వడ తిన్నప్పుడు నిండింది కాబట్టి రెండు రూపాయలు ఇస్తానంటాడు ఈ వేషాలు కుదరవు మీరు ఏడు రోడ్లు పద్నాలుగు వడ రూపాయలు ఇవ్వాలి లేదా మొదటి వడ చిన్నప్పుడు కడుపు నిండనే లేదు అసలు పోనీ మూడో వడి నుంచో నాలుగో కన్సిడర్ చేస్తాం కానీ మొదటి రెండు మూడు వడలకి ధర ఇవ్వమంటే ఎలా ఇస్తామండి ఇవ్వం ఇందుకు కడుపు నిండలేదు ఆ ఆర్గ్యుమెంట్ తప్పదు సప్త వడ న్యాయము అంటే ఏడో వడతో నిండినా కాబట్టి పదిహేను రోజుల తర్వాత మనస్సు ఏకాగ్రమైన మొదటి రోజు యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది దాంట్లో దాని నల్ల ఫెయిల్యూర్ కింద అనుకోకూడదు తర్వాత ఇదొక పాయింట్ రెండో పాయింట్ మనస్సుని ద్వేషించకూడదు నా మనస్సు ఎందుకు పనికిరాదు నేను అయోగ్యుణ్ణి నాకు ఈ ధ్యానం నాకు వర్కౌట్ కాదు అని దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో పడకూడదు కొంతమంది ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఇచ్చి పంపిస్తారు ఇప్పుడు ధ్యానం అన్న నీ మొహంలో నీకు ధ్యానం ఎక్కడ దొరుకుతుందో నువ్వు వెళ్ళి పూజ అంటే ఏమైనట్టు వాడికి ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంటూడండి అలా చేయకూడదు ఎవ్వరూ ఇన్ఫీరియర్ కాదు అందరూ ఒకటే ఎవ్వరూ ఇన్ఫీరియర్ కాదు ఇంకే వేషాలకేం కానీ నేను తరచు చెప్తూ ఉంటాను బిలో ది డ్రెస్ ఆలారనే అందరూ ఒకటే అందరి మనస్సులు ఒక ఒక పద్ధతిలోనే ఏడిచేయాలి శ్రీకృష్ణుడు అంతటి వాడు చలం అన్నాడంటే దాని పరిస్థితి దుర్నిగ్రహం చలం అని శ్రీకృష్ణుడే స్వయంగా అన్నాడంటే ఇంకా మనం ఎంతటి సో ఆయనే ఒప్పుకున్నాడంటే గ్రడ్జింగ్లీ కాదు ్యాపీ ఒప్పేసుకున్నాడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం కాబట్టి మనస్సును ద్వేషించవద్దు మనస్సు మీద విసుకోవద్దు మనస్సును తెచ్చదు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు మరి ఏం చేయమంటారు మనస్సు మీద ప్రేమనే కలిగి ఉండండి ప్రేమ పూర్వకమైన ఉపేక్షాబుద్ధి బీ ఇన్ డిఫరెంట్ ఇన్ ఎ జనరస్ వే టు ది డిస్ట్రాక్టింగ్ నేచర్ ఆఫ్ ది మైండ్ బి ఇన్ డిఫరెంట్ యు ఆర్ నాట్ యువర్ మైండ్ యుట్ ది మైండ్ మైండ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ we are only trying to improve the quality of the instrument kabatte din kosam you, you are the atman mere brahma atma manasu mere kaane kadu manasu ultimately it is mithya oka instrument tappu maremi kadu kabatte manasu yanno upeksha bhava sare ilage untundi ivale ela undi rep baaguntundi ani aa rakamaina jnava indifference loving indifference chaala avasaram so ఇది ఒకటి అసలు జనరల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ధ్యానం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా క్రిటికల్ మీకు ఈ పాయింట్లో కనుక మీరు తేడా చేశారంటే మీకు ధ్యానం వర్కౌట్ కాదు ద ఇట్ దట్ క్రిటికల్ ఆ క్రిటికల్ అనే పదం మీకు తెలుసు ఉండాలి క్రిటికల్ టెంపరేచర్ అంటాడు ఆ టెంపరేచర్ వాళ్ళ టెంపరేచర్ ఇస్తాడు క్రిటికల్ టెంపరేచర్ ఇప్పుడు బాడీ టెంపరేచర్ ఎంత క్రిటికల్ అండి ఎంత ఉంటుంది నైంటీ డిగ్రీస్ ఫారెన్ హైటా 98.7 ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంటే మీరు క్లాస్లో కూర్చోలేదు తెలుసా ఎందుకంటే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంటే మీరు క్లాసులో కూర్చోలేదు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటే ఉళ్ళంతా నొప్పులుగా ఏదో ఏదోలా ఉంటుంది మరి నైంటీ నైన్ హండ్రెడ్ ఉన్నంత దెబ్బ అప్పుడు మనసు మీద పడుకునే ఉండాలి మీరు ఇటు అటు తిరుగుతున్నా ఉంటూ కాళ్ళు ఉళ్ళంతా నొప్పులుగా ఉందని అని అనిపిస్తుంది ఎందుకంటే టెంపరేచర్ ఆ పాయింట్ వన్ పెరిగితే అదే నైంటీ వచ్చింది అనుకోండి అది వెరీ క్రిటికల్ పూర లంఘనాలు పెట్టేసేవారు జ్వరం వస్తే లంకనాలు మీలో చాలా మందికి తెలుసు ఈ కుర్రాళ్ళకి తెలియదు ఎందుకంటే కుర్రాళ్ళకి జ్వరం వస్తే పారాయిస్టమాల్ టాబ్లెట్ పెరుగు అన్నం పెడతారు అప్పుడు జ్వరం వస్తే ఏం టాబ్లెట్ ఏమో కానీ కషాయాలు ఇచ్చేవారు రంగు నీళ్ళు ఏమో ఇచ్చేవారు కానీ లంకణం లంకనం పెట్టేస్తే బోయినం పెట్టాలి వీడికి పథ్యం పెట్టాలి పథ్యం అంటే ఏం పెడతారు కారొడి చారు అన్నం పెడతారు జావా మెత్తగా చేసి పెడతారు అది ఎప్పుడు పెడతారు డాక్టర్ గారు వస్తారు పొద్దున్న సైకిల్ మీద వస్తారు ఆయన డాక్టర్ గారు సైకిల్ ఇస్ ది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆయన సైకిల్ మీద వస్తారు వచ్చి ఆయన థర్మోమీటర్ తెచ్చుకొస్తారు అది గ్లాస్ మెర్చిరి అది పెద్ద సేఫ్టీ స్టాండర్డ్ లో చూస్తే అది మంచిది కాదు మెర్చిరి నోట్లో పెట్టుకోకూడదు కొరికే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ట్ ఎలీవే నాలుక కింద పెట్టాలి దాన్ని దట్ ఈజ్ హౌ టు హాస్ టు దాంట్ చాలా క్రిటికల్గా ఆయన టైం చూసుకుంటాడు తీసేస్తానంటే తీయడానికి వీళ్ళు అలా ఉంచు ఆయన చూస్తారు అది తీసి ఇలా చూసుకుంటాడు చూసి ఇలా ఇలా తీసేది కడిగేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటాడు ఆ వీళ్ళు అడుగుతారు భోజనం పెట్టుకుంటారు అంటే వద్దొంగి ప్రశ్నిప వీడు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వీడి ఈ పేషెంట్ బోయడం కోసం వద్దని వాడు వెళ్ళిపోగానే వీడు కొలాబ్స్ అయిపోతాడు మనసు అదే ఇంక లేదు అంతే మరి అవర్స్ తర్వాత మళ్ళీ వాడు సైకిల్ ఈ కౌస్ ఎనీవేర్ బిట్వీన్ అండ్ లెవెన్ ఎనీవేర్ బిట్వీన్ నైన్ అండ్ లెవెన్ వస్తారు అలా వెయిట్ చేయడం మళ్ళీ ఆయన థర్మోమీటర్ తీస్తారు క్రిటికల్ వెరీ క్రిటికల్ క్రిటికల్ అనే పదం పది సార్లు వాడాను అది ఏమిటో మీకు బాగా దృఢంగా చెప్పడం కోసం అది ఇలా చెప్పారు మాట చూసారే నేను మార్చొద్దన్నాను ఆ లైట్ వెలిగిస్తే సరిపడుతుంది ఇక్కడే ఉంది వచ్చేసింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ కాబట్టి అభ్యాసం గురించి మీరు పుస్తకం చూడక్కర్లేదు నేను చూసుకుంటే సరిపడుతుంది కనుక అభ్యాసములో ఇవన్నీ పాయింట్స్ చెప్తాను మీకు కాబట్టి ఇండిఫ్ జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ ఇండిఫరెన్స్ జనరస్ ఇండిఫరెన్స్ టు మైండ్ ఉపేక్షాభావం దాంతో కూర్చోవాలి అంతేగాని ఈ మైండ్ ఎలా అయిపోవాలి అని మీరు పెట్టుకుని ధ్యానంలో కూర్చుంటే అది అలా అవ్వకపోతే కంగారు పొడిపోయి ఫ్రెస్ట్ అయితే అలా ఉండకూడదు చాలా జేసభి హో మీకు ఇంకో రహస్యం చెప్తా కొన్ని రోజులు సత్వగుణం ఉద్రే ఉద్రిక్తంగా ఉంటుంది సత్వగుణం బాగుంటుంది ఆ రోజు మెడిటేషన్ దర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకో రోజు సత్వగుణం బాగుండదు రజోగుణంలో ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్ ఇప్పుడు ఎలా అయితే చంద్రుడి కళల వృద్ధి హాసాలు ఉంటాయి టెంపరేచర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే ఏదో సంసారాలకు ఎలా ఉంటుందంటే అందరూ సంసారులే సన్యాసులకు వాళ్ళకుండే సంసారం వాళ్ళకుంటుంది ఏవో ఏవో అరడగనం అన్ని మనం ముట్టుకున్న ప్రతి పని చక్కగా సాగిపోయింది ఆ రోజు సాయంకాలం ధ్యానంలో కూర్చుంటే ప్రసన్నంగా సాత్వికంగా మంచి దివ్యంగా సాగుతుంది మనం ముట్టుకున్న దానికి అన్నింటికి ఎదురొచ్చి ఏవో ఆటంకాలు వచ్చి ఓ అడదని పనులు చెడి అవేళ సాయంకాలం ధ్యానంలో కూర్చుంటే సరిగ్గా రావచ్చు ధ్యానం కాబట్టి మైండ్ యొక్క రజోగుణం ఉంటుంది రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి పొద్దున్న ధ్యానం సరిగ్గా ఉండదు తమో గుణ ప్రభావం చేత ఫోకస్ కాదు ఇటువంటివన్నీ ఉంటాయి తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది ఓ వారం ఇవన్నీ ధ్యానం చేస్తుంటే మీకే తెలుస్తుంది ఓ వారం ధ్యానం బాగా సాగుతుంది ఇంకో వారం బాగా సాగు లేదొకటి దీనికి కూడాను ఏవో ఈ మూ చంద్రుడికి అలా ఏవో మూవ్మెంట్ ఏదో అంటారు కూడా అలా ఉంటాయి వెదర్ మూవ్మెంట్స్ లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దీనికి కూడా కాబట్టి ఇండిఫరెన్స్ ఉండాలి చాలా ఎలా ఉంటాయో ఎలా ఉంటుంది కానీ మెడిటేషన్ చేస్తూ ఉన్నారు జనరల్ యాటిట్యూడ్ ఓకే ఇప్పుడు భవిష్యకారులు ఏమన్నారు సమాన ప్రత్యయ వృత్తి అన్నారు మీరు ఆ ప్రత్యయం చేస్తుంటే ఏమవుతుంది ఇప్పుడు ఓన్నమ శివాయే ఉందనుకోండి ఉన్నమా శివాయమ శివాయ ఉన్నమ శివాయ మూడు సార్లు దాని మీదే నిలబడింది నాలుగోసారి ఎక్కడికో పోయి ఇంకో థాట్ వచ్చింది ఆ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ని మీరు నిందించరాదు ఆ థాట్ని ఐడెంటిఫై అవ్వకూడదు ఎవడో గుర్తుకొస్తుంది రాగం ఆ గుర్తుకొచ్చిన దాని మీద రాగం ఉంటే పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ద్వేషం ఉంటే నెగిటివ్ ఐడెంటిఫికేషన్ ఐదర్లే అది ధ్యానానికి ఆటంకం కాబట్టి ఏది గుర్తుకొస్తుందో అంటే మనస్సు దాని మీదకి వెళ్ళడం అంటే ఏంటండి చిత్తంలో ఉంటుంది అది అది పైకి వస్తుంది ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుంటే కాశీ గుర్తుకొచ్చింది అనుకోండి కాశీ గుర్తుకొచ్చిందంటే కాశీ అక్కడి నుంచి మీ మనస్సులోకి వచ్చిందా లేకపోతే మీ మనస్సు ఇక్కడి నుంచి కాశీ వెళ్ళిందా అది లేదు ఇది లేదు మనస్సు ఇక్కడ నుంచి కాశీ వెళ్లదు ఎవరైనా అలా చెప్తే తప్పది అలా మనస్సు వెళ్ళిపోయింది వేగం అదంతా పొయిటిక్ కన్వెన్షన్ మనస్సు ఎక్కడికి వెళ్ళదు దేహానికి పరిమితమై ఉంటుంది మనస్సు అలాగే గాలిలోకి వెళ్తూ పరుగులు ఉంటే వీడి మనసు వాడి మనస్సు అలా కోలాయి అవడాలు ఇలాంటివన్నీ అలాగే ఉండదు మనస్సు దేహంలోనే ఉంటుంది అలా ఒక ఎక్స్ప్రెషన్ మనస్సు కాశీ వెళ్ళింది అంటారు అలా అంటారు మనస్సు కాశీ వెళ్ళిందంటే రైలు ఎక్కువ లేకపోతే గాల్లోనూ ఏదో వెళ్ళిందని కాదు మరి ఏమిటి ఇప్పుడు మీకేమిటో చెప్తావు చూడండి అద్దం పెట్టారు అద్దంలో చంద్రుడు కనపడ్డాడు కనపడితే చంద్రుడు అద్దంలోకి వచ్చాడు అన్నారు అనుకోండి మాట వరుసకి అంటే చంద్రుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడనా కాదండి చంద్రుడు చంద్రుడు తోటే ఉన్నాడు అద్దం అద్దం తోటే ఉన్నాడు మరి ఏమిటొచ్చిందంటారు అభాస అభాసది ఇమేజ్ అంతే ఇమేజ్ అంటే వాట్ ఈజ్ ఇమేజ్ ఆ అద్దం పగలగొట్టేసి వెనకాలంతా గోకి చూస్తే ఏమైనా చంద్రుడు దొరుకుతాడు వెనకాలంతా ఊడపీకే అత్తలోదే పెడతా అదంతా తీసిస్తే ఏమన్నా చంద్రుడు ఓ మొక్క చంద్రుడు దొరుకుతాడా ఏదో తేని పట్టు మొక్కలాగా చంద్రుడు ఏమన్నా పిశ్రం చేతికి వస్తాడా రాడు మరి ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే ఓ హై నీ ఇక్కడ లేదది ఉన్నట్టుగా కనపడుతుంది మిథ్య అంటారు దాన్ని దాన్ని అంటారు అంతే ఇప్పుడు నేను మనస్సు ఇక్కడ కూర్చున్నాను కాశీ జ్ఞాపకం చే మనస్సు కాశీ వెళ్ళలేదు కాశీ మనస్సులోకి రాలేదు మనస్సులో ఆభాస్ అది ఆభాస్ అంటే ఆ చైతన్యంలో ఒక ఆభాస ఆభాస మిథ్య దర్ ఈజ్ నో కాశీ హియర్ కాశీయే లేదు అసలు ఇట్స్ ఏ ఆభాస అంచేతనే మిథ్య ది ఎంటైర్ ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ అన్ రియల్ కాబట్టి మిథ్య గురించి మీరు బెంగపెట్టుకోవడం ఎందుకు ఉన్నవ్వండి కాబట్టి ఓర్ణమ శివాయ ధ్యానం చేసేప్పుడు ఏ థాట్స్ వచ్చినా be indifferent of those thoughts. Thats being indifference what is happened? That was Allah'sikkhu.... That is theobjection that MS! judge the things he's in, they have no way of doing that individually. That is why not he is concerned. Then it was just there.. It notheres that� eye brother there is no way in the scriptures at the praises.. Then in the videos.. కొన్ని నిద్రపోతూ ఉంటారు కళలు వస్తాయి కళల్లో ఎవో కనపడతాయి అవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఆ కళ్ళలో ఆస్ట్రేలియా కనపడతాయి ఆస్ట్రేలియా మీరు వెళ్ళను లేదు అక్కడున్న ఆస్ట్రేలియా మీలోకి రాను లేదు ఎక్కడున్నదో అక్కడే ఉడికే ఆ భాష మిథ్య దిఖావట్ అంటే కనపడమే కానీ లేదు దాని గురించి బెంగపెట్టుకోవడం ఎందుకు అంచేత ఇన్డిఫరెంట్ దాన్ని దాని మీద రాగద్వేషాలు ఉండకూడదు రాగము వద్దు ద్వేషము మళ్ళీ మనస్సును వెనక్కి తీసుకొచ్చి ఉన్నమ శివాయ మీద నిలబెట్టడం ఇది ఒకటి రెండు అలా నిలబెట్టలేదండి మళ్ళీ పోతుంది ఇంకో దానికి పోతుందంటే ఓ పని చేయండి ఓన్నమ శివాయ అని ఆ అన్నది వినాలి కాబట్టి ఓన్నమ శివాయ ఉన్నమ శివాయ అంటూ మనస్సును దాని మీద కేంద్రీకరించడంలో మీకు ఇబ్బంది వచ్చినట్లయితే అనదర్ మెథడ్ ఓ నమ శివాయ అదే వింటున్నాను నేను ఏదంటున్నానో అదే వింటున్నాను లోపల అనుకుంటున్నాను పెదువుల కదుపుతో కొంచెం పెదవులు కదుపి నమ శివాయమ శివాయ మీరు అన్నది మీరు వింటే అలా ఎంతసేపు మీరు చేస్తే అంతసేపు మీరు సమాధిలో ఉంటారు దర్ ఈజ్ ఎ డెప్త్ ఆఫ్ మెడిటేషన్ అబ్సార్ప్షన్ వచ్చేస్తుంది అన్నది విన్నారంటే మనస్సు ఇంకెక్కడికి వెళ్ళదు అలా చేయచ్చు ఏ అదొక పద్ధతి తర్వాత ఇంకో ఇవన్నీ టిప్స్ మీరు అన్నీ ట్రై చేయండి మీరు ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేయండి ఓన్నమ శివాయతో ట్రై చేయండి మహామంత్రం అది కొంచెం లెంగ్త్ కూడా ఉంది మరీ ఎక్కువ లెంగ్త్ ఇంత పొడుగు మంత్రం పెట్టుకుంటే ట్రై చేయడం కష్టం అవుతుంది మరీ పొట్టిగా ఉంటే అలా కూడా చేయొచ్చు పామా అని కూడా చేయొచ్చు బట్ కొంత కొంత సబ్స్టాంటివ్గా ఉంటుందని నేను ఓన్నమ శివాయ అన్నాను మీరు ట్రై చేయండి ఇంకోటి ఎలా ట్రై చేయొచ్చు అంటే ఓన్నమ శివాయ అని ఓసారి పెదవులు కదుపుతో ఇంకోసారి మనస్సుతో అనండి మళ్ళీ పెదవులు కదుపుతో ఓసారి మనస్సుతో ఒకసారి అంచేది ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఆ మంత్రాన్ని వాక్కు మనస్సు మధ్యలో షిఫ్ట్ చేస్తూ ఉంటాను ఆల్టర్నేట్గా ఓ నమ శివాయమ యు ఆర్ ఇన్ గ్రేట్ అబ్సాప్షన్ అసలు మీరు క్లాసు ఈ హాలు ఏమీ లేవు ఓన్మ శివయే ఉంది ఈ ఆ మూడు సార్లు అన్నాను మూడు సార్లు మనస్సుతో అన్నాను ఇంతట్లోకి దెర్ ఇస్ టోటల్ అబ్సార్ప్షన్ అది మీరు ట్రై చేయండి ఇంకొకటి యు కౌంట్ ఇట్ మాల కాదు మాల అయితే చక్కగా మాల ఒళ్ళో వేసుకుని అనుకూలంగా ఉంటుంది హాయిగా నిద్రపోవచ్చు నాకు అక్కర్లా మాల వేసుకుని అలాగే మే కానికల్గా దానికి అది అది ఒక ఎక్స్ప్రెషన్ ఆయన ఏం చేస్తున్నారంటే మా ఆవిడ అంటారు ఏం చేస్తున్నారండి ఆయనంటే మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతున్నారు ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ సో పొద్దున్నే లేచేసి తొందరాలే స్నానం చేసి కాఫీ తాగేసేసి జవ పెడితే వాల ఒళ్ళో వేసి నిద్రపోవచ్చు సో అలా మాలా ఇస్ నాట్ ది పాయింట్ మాల ఉపయోగిస్తే ఉపయోగించండి బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ హియర్ ఇక్కడ ఏం చేస్తానంటే మనస్సు చాలా రాజసంగా ఉండి ఆ కంట్రోల్లోకి రాని పరిస్థితులలో ఆ సందర్భాన్ని బట్టి ఓ నమ శివాయ వన్ ఒకటి మీ ఇష్టం మీరు ఎలా కౌంటు ఇదేదో భాషా దినోత్సవం అదేం కాదు కదా మీ ధ్యానం కోసం కాదు కదా ఓ నమ శివాయ ఎక్స్ ఓ నమ శివాయ టూ ఓ నమ శివాయ త్రీ ఓ నమ శివాయ ఫోర్ మీరు చేసి చూడండి అమేజింగ్ ఇంకెక్కడికి వెళ్ళదు అంటే ఆ డిస్ట్రాక్షన్ ఏదొస్తుందో ఆ నెంబర్ ఫిక్స్ చేసేస్తుంది ఆ నెంబర్ ఆ డిస్ట్రాక్షన్ నొక్కేస్తుంది కాబట్టి అన్నది వినడంలో డిస్ట్రాక్షన్ సెటిల్ అయిపోతుంది ఇంకా ఇంకెక్కడికి వెళ్ళదు మనస్సు అక్కడే ఇరుక్కుపోతుంది లేదా ఓసారి వాక్కు ఓసారి మనస్సు అన్నప్పుడు వాక్కు కూడా మనస్సు కాబట్టి ఆ మూమెంట్లో మనస్సు ఫిక్స్ అయిపోతుంది లేదా వన్ టూ త్రీ మూవ్మెంట్లో ఫిక్స్ అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళదు అల్టిమేట్లీ ఓన్నమ శివాయికి తోడుగా ఇంకొకటి పెట్టినట్టు ఉన్న యూఆర్ గెటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎఫ్సార్ షన్ ఈ అప్సార్ షన్ అని ట్రై చేయాలి అభ్యాసం చేయాలి సో నేనేవో కొన్ని అభ్యాసాలు చెప్పాను ఇంకో కొన్ని ఇంకొక అభ్యాసం ఉంది చాలా ఎఫెక్టివ్ అభ్యాసం మీరు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది మనస్సు చాలా కష్మలంగా ఉందనుకోండి ఎవరితోటో కలహము దెబ్బలాడ్డము అలా చేసినప్పుడు కొంతమంది మీరు అభ్యాసం బాగా అభ్యాసం అయ్యి బాగా శుద్ధమైనప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కలహం లాంటిది దాని ఇంప్రెషన్ పడదు అలా వస్తుంది పోతుంది అది శుద్ధమైన మనస్సు అనమాట కానీ సంసారులకి ఆ సంసారం హెవీగా ఉన్న వాళ్ళకి సంసారులు అంటే మీరు సంసారులు అని నేను అంటల్లా సంసారం హెవీగా పెట్టుకుంటారు కొంతమంది మనం ఏం చేస్తాం మరి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు కావాలని ఏరి కోరు సంసారాన్ని ఎత్తికి పెట్టుకుని మోస్తూ ఉంటూ ఉంటే మరి మనం ఏం చేస్తాం పీపుల్ ఆర్ లైక్ దాట్ ఆ వాసనా బలం చేత అలా ఉంటారు సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు అసలే చెప్పిన మాట రోజులు కొన్ని ఉంటాయి ఆ అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారంటే అసలు ఓర్ణమశివ జపాన్ని మొదలెట్టడానికి ముందే ఇలా నిటారుగా కూర్చుని ఆ గాలిని pilchukuni, పీల్చుకుని ఫోర్స్ఫుల్గా నిద్రపెట్టేయాలి This is called కప కపాల భాతి అలాగా కపాలభాతి చేయొచ్చు లేకపోతే కపాల ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ యోగిక్ మెథడ్ యాజ్ సచ్ ఇది ధ్యాన మెథడే తలకాయ అంతలా ఉపక్కర్లేకపోతే మీకు కనపడడం కోసం అలా చేస్తున్నారు అలాగా ఫోర్స్ఫుల్ గా ఎగ్జేల్ చేస్తారు అంటే తోసేసి వదల పారేస్తారు అనమాట వేస్ట్ బ్యాస్కెట్ లో ఉన్నది విసిరేసినట్టుగా విసిరేస్తారు ఏమిటి విసిరేయాలి లోపల ఉన్నటువంటి కల్మషాన్ని విసిరేయాలి భావనాత్మకంగానే చేయాలి అది కల్మషం విసిలేవంటి ఏదో అనుకున్నారు అది కూడా భావలే మనస్సులో ఉండే కల్మషాన్ని నేను బయటికి తోసేస్తున్నాను ఆసక్తంతా తోసేసాను కామనలు భయాలు అవన్నీ తోసేసాను ఇప్పుడు నా మనస్సులో కామనలు లేవు ఆసక్తులు లేవు భయాలు లేవు ఏమీ లేవు ఈ పని ఫోర్ టైమ్స్ చేసి అప్పుడు ఉన్నమ శివాడు ఇట్ వర్క్స్ చాలా బాగా పనిచేస్తాయి ఈ విధంగా అభ్యాసాన్ని చేయాల్సి ఉంటుంది ఆయనన్న భాష్యకారులన్న మాట అదే సో సమాన ఆ ప్రత్యయ వృత్తి చిత్తస్య దాన్ని చేయాలి అది దీనికి చిత్త జయము అంటారు చిత్తాన్ని జయించాలి మరి ఇప్పుడు ఏం చేస్తాం చూడండి దేహాన్ని మనం పనిలో పెట్టినప్పుడు చక్కగా పనులన్నీ చేసుకొచ్చారనుకోండి స్నానం చేయాల్సి ఉంటుంది తర్వాత వస్త్రధారణం వస్త్రాన్ని వినియోగించినప్పుడు వాటిని సబ్బు ఏదో ఉంటుంది ఎందుకంటే నోటితో అన్నాన్ని నవిలినప్పుడు పెద్ద కార్యక్రమం ఇది పొద్దున్న ఒక పెద్ద కార్యక్రమం ఎందుకంటే నోటితో ఏవో ఆహారాన్ని నములుతూ ఉంటాము ఆహారపు ఆ కణములు నోట్లో ఇరుక్కుని ఉంటాయి వాటికి ఏదో వ్యవస్థ చేయకపోతే నోట్లో అవి అనేక ఇబ్బందులు కలిగిస్తాయి అవి పాడు అవి కష్ములంగా తయారవుతుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోవాలి మరి మనస్సు కదా మనస్సుని వాడతాం ఎలా వాడతాం రాగము ద్వేషము అటువంటి ఇమోషన్స్ ఆపోజిట్ ఇమోషన్స్ మీద మనం మనస్సును వాడుతూ ఉంటాం సుఖము ఎడల రాగము దుఃఖము ఎడల ద్వేషము శత్రువు మిత్రుడు అంటే రాగద్వేషాలు ఉంటాయి ఇలా నిరంతరము ఈ ద్వంద్వాలలో మనస్సును ప్రవేశపెట్టి వాడుతున్నప్పుడు మరి ఆ మనస్సును కూడా అప్పుడప్పుడు శుద్ధి చేసుకోవాలి రోజుకు రెండు సార్లు మనస్సును శుద్ధి చేయాలి వస్త్రం శుద్ధి దేహం శుద్ధి పోనే ఓ పూట ఇంకో పూట చేసుకోవచ్చు మనస్సు శుద్ధిని మనం విస్మరించరాదు వస్త్రము దేహము కూడా శుద్ధిగా పెట్టుకోవాలి ఆ కార్యక్రమాలు అవి ఇంపార్టెంట్ డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు ఇవి ఇంపార్టెంట్ సంపాదించింది చాలు డబ్బు ఇంకో ఇంత ఇంత మూట కడితే ఏమీ అవ్వదు Even a pin won't come to the graveyard. Manishri arthan has been used for years and years. This pin has been used for the graveyard. And the rubber band has been used for the graveyard. Everything is left behind. So, this is why okay, this uh, samsara-kari-kirmal is not a good thing. Manaswani shuddhi is not a good thing. Antakkarana shuddhi is a fundamental qualification. ఫర్ అసలు స్పిరిచువాలిటీ అంటే అంతఃకరణ శుద్ధితోటి మొదలవుతుంది మన అంతఃకరణము చాలా కల్మషంగా ఉంటుంది అసలు ఉదాహరణకి ఇది చెప్పడానికి కూడా బాగుండదు మనకి కొన్ని భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కల్మషమే మనకున్న భావాలే సరికాదు సమ్ కైండ్ ఆఫ్ మీనింగ్లెస్ బిలీఫ్ ఉందనుకోండి ఇది సే కల్మషం కామనలు ఉన్నాయనుకోండి కల్మషం భవిష్యత్తు గురించి మీరు పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఏవో పెట్టుకున్నారనుకోండి అది కల్మషం ఇది పొద్దున ఎలక్షన్లో ఏమవుతుందో అన్నారనుకోండి కల్మషం అది మనస్సు యొక్క కల్మషం మరి అలా ఉంటుంది కల్మషం అంటే కల్మషం బాబోయ్ నాకేమో ఏదైనా రోగం వస్తుందని భయపడ్డారనుకోండి అది కల్మషమే మనస్సులో ఎంత కల్మషం ఉంటుందో మీరు ఊహ చేయలేరు మరి ఆ కల్మషం అంతా క్లీనప్ చేయద్దండి ఇదేమో అనేక జన్మ అభ్యస్త చిరాభ్యస్త చిరకాలం నుంచి మనం అభ్యాసం చేసేసి కల్మషం అంతా పోవేశాం ఇప్పుడు రివర్స్ అభ్యాసం చేయాల్సి ఉంటుంది కాబట్టి ధ్యానము ఎడల చాలా ప్రేమ పూర్వకంగా దాన్ని శ్రద్ధగా చేయాల్సింది దాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా చేస్తూ ఉండాలి సో దీనికి కొన్ని ఉపాయాలు కొన్ని ఉపాయాలు చెప్పారు యోగ వాసిష్టంలోనూ అక్కడ అధ్యాత్మ విద్యాధిగమ సాధుసంగతి రేవచ నిరోధశ్చ అని మూడు ఉపాయాలు చెప్పారు నాలుగోది అంటే అయితే ఉపాయా చిత్త జయే కిల అని చిత్తాన్ని జయించటమునందు అయా మూడు ఉపాయాలు ఉన్నాయి ఏదైతే అధ్యాత్మ విద్యాధిగమ అధ్యాత్మ విద్య చదవాలి అధ్యాత్మ విద్య చదవాలి అంతేగాని ఏదో ఏదో చదవడం కాదు ఏదో చదువుతూ ఉంటారు అవన్నీ మంచివే ప్రతిదానికి ఏదో రిలవెన్స్ ఉంటుంది కానీ అలాంటి చదువు వల్ల లాభం లేదు సో ఏదో కథల పుస్తకాలు లేకపోతే ఏదో హిస్టరీ పుస్తకాలు బయోగ్రఫీలు ఇవన్నీ ఇప్పుడు ఒక మహాత్ముడు బయోగ్రఫీ మీద మీకేం వస్తుందండి దానివల్ల ఉంటే సమయాన్ని వృధా చేయటం ఉరికే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనస్సులో పెట్టుకుని అలా మోస్తూ ఉండడం తప్ప దాంట్లో మీకేమొస్తుందండి ఇప్పుడు నేను ఇప్పుడు పాఠం చెప్తున్నాను నేను పాతికేళ్ల నేను ఏం చేశాను నేను ఎస్ఏ రాసి మీకు ఇచ్చాను మీరు అందరూ పాపం స్వామిగి ఇంత పాఠం చెప్తున్నాడు అందుకోసం ఆయన మీద ప్రేమతో మీరు చదివారు అనుకోండి మీకు ఏమిటి ఉపయోగం దానివల్ల మీకు ఒక డిస్ట్రాక్షను నాకు మరింత డిస్ట్రాక్షన్ నేనేం చేస్తే ఏమిటి ఉపయోగం ఉండేది నేను ఎక్కడ పుట్టాను ఏం చేశాను ఏం చదువుకున్నాను ఎవరి దగ్గర చదివాను ఏదో గురువులకి మర్యాద ప్రేమ అది ప్రకటించడం అది వేరు ఒక హిస్టారికల్గా లేదా బయాగ్రాఫికల్ అకౌంట్ ఎందుకుండీ వాట్సాద్ అంత పనికి మాలింది అది అయితే ఎందుకంటే ఇట్ గ్రూస్ ఇట్ పుట్స్ ది పర్సన్ అని ఎంటైర్లీ రాంగ్ ట్రాక్ ఎందుకంటే బాడీ మైండ్ ఐడెంటిఫైడ్ పర్సనాలిటీకి ఒక లేని యథార్థతను మీరు ఆపాదించినట్టు అంత పొరపాటు అధ్యాత్మ విద్య అధ్యాత్మ మార్గంలో అంత పొరపాటు అదే కానీ ఇంకోవట్లేదు అధ్యాత్మ మార్గం యొక్క సారం ఏమిటో మీకు చెప్తున్నా వినిపించుకుని అర్థం చేసుకోండి దాని సారమేమిటంటే అహంకారం మమకార పరిత్యాగమే అధ్యాత్మ విద్య యొక్క సారం మీరేమో బయోగ్రఫీలు ఇవ్వి అహంకారాన్ని పెంచి పోషిస్తే స్పిరిచువల్ ఈగో అంటారు spiritual ego is more dangerous than worldly ego if a business man is there and writes a biography or he makes a lot of money and he gets a curse or he gets a death sentence but he writes a biography this biography is what a spiritual person should be that is the most unwanted thing shankaracharya biography is what ever have you seen shankaracharya said about himself have you ever seen nowhere ఎక్కడో ఉందంటే ఎక్కడో ఉందని కొంతమంది చెప్తారు అక్కడ ద్రవిడ శిశు అన్నాడు అది ఆయన అన్నాడో మరొకడు అన్నాడో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి ఇతి శ్రీమద్ శంకర భగవత్ ఆయన పెట్టలేదు ఆయన ఇతి శ్రీమద్ శంకర భగవత్ ఆదర్య కొరత ఆయనే మనం ప్రేమతో రాసుకున్నాం సరే ఈ కథంతా ఎందుకు చెప్పానంటే అధ్యాత్మ విద్యాధిగమహ అంటే ఊరికే స్పిరిచువల్ పేరుతో చలామణి ఆస్థా మెంటాలిటీ అంటారు ఆస్థా మెంటాలిటీ అని పూజ స్వామిజీ పేరు పెట్టారు అంటే ఆస్థా చానంలో ఏదొస్తే అదే అధ్యాత్మ నో ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ ఆస్థా ఆస్థాన అయిన అన్నారు పోని మీరు ఏదైనా ఇంకొకటి అనండి ఏదైనా అంటే మళ్ళీ ఎవరికితే తగుతుందో అని నేను అంట ఎక్కడో దూరంగా ఉన్నదన్నాను ఎందుకంటే మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అట్ ది సేమ్ టైం దృష్టాంతం ఇవ్వాలి దృష్టాంతం ఇక్ష్వాకుల కాలం నాటి దృష్టాంతం ఇస్తే మీకేమిటి ఉపయోగం ఉండేది ఈనాటి దృష్టాంతం ఉండాలి ఇక్ష్వా మాంధార్త చక్రవర్తి ఉండి వాడు ఆయన నా భాగుడు కొడుకు ఇలా మొదలు పెడితే మీకు ఏమర్థం అవుతుందో ఏం తెలుస్తున్నావో పేర్లు తప్ప ఆ పేర్లు చెప్పొచ్చు చెప్పే సందర్భంలో అంటే మోడర్న్ ఆధునిక దృష్టాంతం యొక్క రిలవెన్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఆ అధ్యాత్మ విద్య అది అధ్యాత్మ విద్య అంటే ఏమిటో కరెక్ట్గా గుర్తించాలి దాన్ని కరెక్ట్ గా గుర్తించాలి రోగ నిదానం చేయాలండి రోగ నిదానం చేసి మందు తీసుకోవాలి రోగ నిదానం లేకుండా మందు ఏముంటుంది కాబట్టి అధ్యాత్మ విద్య అనే హెడింగ్ కింద వచ్చేటువంటి గ్రంథము అధ్యయనం చేయాలి గీత అధ్యాత్మ విద్యా అధిగమ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఈ పని చేస్తే ఈ శ్రవణము చేస్తే మననం చేయాలి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మననం చేయమంటే గీత శ్లోకాలు పారాయణ చేయడం కాదు గీత శ్లోకాల పారాయణ మననం కానీ కాదు అసలు గీత శ్లోకాలు మీరు పారాయణ చేయనే మీకు ఒక ఇన్స్పిరేషన్ కోసం శ్లోకం చదువుకోండి దట్ ఈస్ డిఫరెంట్ పారాయణని పెట్టి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మొలిజా మూలగా పారాయణ చేయడం తప్పులు దడకలతోటి కొన్ని తప్పులు లేకుండా చేసినా కూడా ఉపయోగం పారాయణ కాదు కావాల్సింది పారాయణ ఈ పారాయణ అన్నది వాట్ ఈస్ ఇట్స్ రెలవెన్స్ ఇన్ సంప్లేసెస్ ఇట్ ఈస్ రెలవెంట్ డెఫినెట్లీ నాట్ ఇన్ గీత పర్వాలేదు చెంత చేయకండి కాబట్టి అధ్యాత్మ విద్యాధిగమ ఈ దీపం చాలు ఆ దీపం చాలు అధ్యాత్మ విద్యని మనం అధ్యయనం ఉండాలి చేస్తూ ఉంటే శ్రవణమన ఉన్నాలు చేస్తూ అది చిత్త జయానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అధ్యాత్మ విద్యాధిగమ సాధు సంగతి రేవచ సత్పురుషులతో సాంగత్యం కలిగి ఉండాలి సత్పురుషులతో సాంగత్యం ఉండాలి కాబట్టి అంటే మనకుండే కంపెనీ ఉంది చూసారే ఆ సోషల్ కంపెనీ సొసైటీ అనేదో ఉంటూ ఉంటారు సోషల్ గ్రూప్స్ ఈ సోషల్ గ్రూప్స్ అన్ని కూడా జనరల్ గా జనులు బేకారైన సోషల్ గ్రూప్స్ లో ఉంటారు ఎందుకు పనికిరాని సోషల్ గ్రూప్స్ అలా ఉండకూడదు సోషల్ గ్రూప్ ఒక్కటే ఉండాలి మనకి సంబంధం ఉన్న సోషల్ గ్రూప్ ఒకే ఒకటి ఉండాలి అదే సత్సంగం అయి ఉండాలి ఇంకా మరి ఏ రకమైన సోషల్ గ్రూప్ ఉండకూడదు సో అలాగంటే సోషల్ గ్రూప్స్ అనవసరం టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సత్పురుషులతోటి సంగతి సత్సంగం చేయాలి అవి రెండవది మనస్సు యొక్క జయానికి చాలా ఉపయోగపడుతుంది మూడవది ప్రాణస్పంద నిరోధనం అంటే ఏమిటి ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేస్తూ ఎందుకంటే మీరు గాలి గట్టిగా పీలుస్తూ లోతుగా పీల్చి మళ్ళీ లోతుగా విడిచిపెడితే కొంతసేపు మనస్సు కట్టేసినట్టు అయిపోతుంది అక్కడికక్కడే మీకు రిజల్ట్ కనపడిపోతూ ఉంటుంది ఇమీడియట్ సో ఆ ప్రాణాన్ని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మనస్సుని దానికి అటాచ్ చేసినట్లయితే మనస్సు నిలబడిపోతుంది కాబట్టి ప్రాణస్పంద ప్రాణాయామము ప్రాణ వీక్షణము అనే కేటగిరీ కింద అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మనస్సును ఇంటిగ్రేట్ చేయటం ఆ కేటగిరీలో బోల్డ్ అన్ని వెరైటీ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్ మనం చాలా చెప్పుకున్నాం కూడా కాబట్టి ఉచ్స నిశ్వాసాల బేసిస్గా మనస్సుని వాటికి అటాచ్ చేసి మనం ప్రాణాయామాన్ని కూడా ధ్యానంలో భాగంగా ఒక ఐదు పది నిమిషాలు తక్కువ కాకుండా ప్రాణాయామము పది పదిహేను నిమిషాలు తక్కువ కాకుండా ధ్యానం మొత్తం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు కనుక ఒక చిన్న యూనిట్ కింద ఒక మాడ్యూల్ కింద చేసుకుని అభ్యాసం చేసినట్లయితే మనస్సుకి చాలా చక్కటి లాభం కలుగుతుంది ఇది మొదటిది ఈ మూడు చెప్తున్నాం ఇప్పుడు ఈ మూడు ఏదో ఒకటి చేద్దాం ఉంటే మూడు చేయాలి ఇప్పుడు ఎస్ఎల్సీ పరీక్ష పేస్ అంటే ఏడాది ఇంగ్లీష్ పేస్ అవుతాను తెలుగు పాస్ అవుతాను మళ్ళీ సోషల్ స్టడీస్ అలా పేసవ్వకూడదు అన్నీ కలిపి ఒకేసారి పాస్ పూర్వం ఫెయిల్ అయితే మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయమనివ్వరు తర్వాత ఏం చేశారంటే ఏ సబ్జెక్టు ఫెయిల్ అయ్యో అది రాయమన్నారు ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డి పాస్ అనే పేరుతో రిను ఫెయిల్ అయినా కూడా మళ్ళీ తర్వాత క్లాస్కి వెళ్ళిపోమని చెప్పారు అలాగే దాన్ని డైల్యూట్ చేసి పెట్టారు ఇక్కడ అలా డైల్యూట్ చేయకూడదు కాబట్టి అభ్యాసం చేసుకుంటాను అండి ఈవేళ క్లాస్లో మీరు చెప్పిన అభ్యాసం చేసుకుంటాను మళ్ళీ రెండు వేల పదిలో కనపడతాం అప్పుడు వైరాగ్యం మాట ఆలోచిస్తాం అనకూడదు మీరు మీరు మళ్ళీ రేపు వచ్చేయాలి క్లాస్కి రేపు ఆదివారం రేపు క్లాస్ ఉంటుంది రేపు క్లాస్లో వైరాగ్య విరుద్ధి చెప్తారు తర్వాత రేపు వైరాగ్యం చెప్పి సంయమము కూడా చెప్తాను సమాన కాలంలో అంటే అభ్యాసం చేసేప్పుడు ధ్యానం చేసేప్పుడు వైరాగ్యం చేయమని కాదు మన జీవితంలో భాగంగా మూడు మూడు లెవెల్స్లో ఉంటాయి కాబట్టి ఈ మూడింటిని కూడా చక్కగా అభ్యాసం చేస్తూ మనస్సుని క్లీన్ చేసి క్లీనప్ చేసేసి ఇల్లు పిలిచేసుకుని క్లీన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి ఇంట్లో వచ్చి చూడడానికి ఎంత బాగుంటుందో అలాగే మనస్సును కూడా క్లీనప్ చేసేసుకుంటే మనకు ఆల్రెడీ భోగాలు భాగ్యాలు సమృద్ధిగా ఉన్నాయి సో ఆ ఉన్న వాటిని కూడా ఎంజాయ్ చేయటానికైనా మనస్సు శుచిగా శుభ్రంగా ఉండాలి కాబట్టి అభ్యాసేన చె కౌంటేయ వైరాగ్యేన వైరాగ్య అండ్ నెక్స్ట్ శ్లోకం కన్నట్టు చేద్దాం ఓం పౌర్ణమ పూర్ణముదం పూర్ణాత్ పూర్ణముదశమాదాయ పూర్ణమైవాశిష్యే శాంతి శాంతి శాంతి ్రీగురుభ్యో నమీ ఓం త్రీకృష్ణార్